నీవు నన్ను రక్షించితే నిందీ పైబడదు భావించి నన్నెట్టైనా బ్రతికించుకొనవే సంతతము నన్నించితే సర్వాపరాధి నేను ఎంత నిన్ను చూచియే కల విన్నైనా తప్పులు కనుగొన నావల్ల వల్ల తలకి అందుకు ప్రాయశ్చిత్తము లేదు లలి నా భుజము చక్రలాంఛనము చూచి కాని అలా నానోరి మంత్రమైనా చూచిమీ మతి నిన్నెరిగేనంటే మధోన్మత్తుడనీను గతి ఏది నాకు శ్రీవేంకటగిరి నాయక సతతముని విరుదు సరకు చూచికాని ప్రతిలేని లేని నీదయనా భావించిచే కొనవే